నూతన సంవత్సరంలో ప్రభావం ఏ రీతిగా మరి కంటే ఈ బైబుల్ మినిస్ట్రీ తరపున ప్రకారం మేము అందరం కూడుకున్నప్పుడు నేర్చుకువకాశం బట్టి వందనాలు అయ్యాక సాయంత్రం సందా మేమందరం చేరి సమయంలో మేము ప్రార్థిస్తున్నా కానీ ఆత్మభిషేకం బలమైన శక్తి చేత ప్రతి ఒక్కరు మీరు వాడుకోనమని నా తండ్రి సాక్ష్యాలు పాటలు అక్కడ నువ్వు రావడం నీకు మాత్రమే మహిమ చెందాలని ప్రభా ప్రార్థిస్తున్నాను ఆయన కృపా సత్య సంపూర్ణవు తండ్రి నువ్వు ఎన్నడూ మారని దేవుడు మార్పులేని దేవుడు ప్రభా నేను దేవుడు మంచి మేము ఎన్ని మార్లు మారిపోయినా కూడా నా మా పట్ల నా తండ్రి మా పిల్లలు ప్రేమ కలిగిన దేవుడు మీకు వందనాలు నా విమోచకడవు నా రక్షడవు నా పోష కూడ నీకు వందనాలు మన వందనాలి ఎల్లప్పుడు నీకు కృతజ్ఞావం ఏం జరుగు మా ముందుకు సాగుతా మీరు మమ్మల్ని నడిపించాలి నా విమోచకడ శుద్ధాత్మ దేవ నీకే వందనాలు వంద నాలుగు వంద నాలుగు కోట్ల వందలు చదివించినా సరిపోని చాలవి దేవుడవు ప్రభా నీవు సుతుల మీద ఆశ్రమైన నా దేవ అగ్ని జ్వాల కన్నులతో ప్రభా మమ్మల్ని చూస్తున్నా దేవుడవు అపరంజలిపోయిన నా తండ్రి పాద సన్నిధి చేరుతున్నాము సమీపించడాన్ని తేజస్సులో నివసించే నా దేవ మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నాం నా తండ్రి మా పక్షాన యుద్ధం చేయవడం నీకు ప్రతి కార్యం బట్టి మహిళల కార్యాలను బట్టి నీకు నిండార కృత గితా శక్తి చెల్లించుకుంటున్నాం ఈ సాయంత్రం సమయం అందుకండ్రి మేము ఈ విధంగా కూడుకుంటూ మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు అందరూ ఇంకా రాని బిడ్డలు మీరు రాబోతున్న కూడా ప్రబం ప్రతి ఒక్కరు ఎలా మీరు తెరవండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీకు వాక్యం చేత కీర్తిపరచండి మీకు జీవాహారం తండ్రి మాకు ప్రభావ సకలమైనటువంటి శక్తులను దయచేయలేదు ప్రతి విధమైన ఆత్మాసారమైన తండ్రి ప్రభావ ఆ యొక్క కాలం అన్ని నేను మా మనసు శక్తిని దయచేయండి ఇంత మనకు ప్రభావ కృపల మందులు కాపాడుతున్న దేవుడు మల్లం బైబుల్ పడి ప్రొఫెసర్ అనిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రతిబిండా ప్రతి ఒక్క బిడ్డ మా తండ్రి వినియోగపరిచయాలు వెళ్తున్నప్పుడు మా తండ్రి ఏకరీతారు ఎక్కడెక్కడ ఉండి ప్రభావిధ స్థాయిలో మా తండ్రి మరి ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో నీకు వందనాశిస్తున్నా ఇంత మటుకు కాపాడిన దేవుడు ఇక ముందుకును మమ్మల్ని కాపాడేవాడు నీవి ప్రప మా దేవుడు నీవే నాయన ఎందుకంటే మా పక్షాల కార్యం చెడి మమ్మల్ని దర్శించు వాడవ మాతో మాట్లాడే దేవుడు నీకే వందనాలైనా బైబిల్లోని మర్మాలు మాకు తెలియజేస్తున్నాం ప్రకృతి బ్రంథం అర్థం ఎంతో విడమర్చి మాకు బోధింప చేసేటందుకు నీకు వందనాలు తెలుస్తున్నావు ప్రతి కాల్యంలో ప్రభ నీకు సాక్షి బిడ్డలుగా మేము జీవించినట్లు మా నడవడికను సరి చేయండి నాయన వ్యక్తిగతంగా ఆత్మ ఆత్మీయ రీతిగా కూడా ప్రభ మా జీవితంలో నా తండ్రి నీకు మహిమకరంగా జీవించినట్లు ప్రతి విషయంలో మా ప్రతి మాటలో కూడా నా తండ్రి పరిశుద్ధత కనబర్చినట్లు ఏసల్ని ముట్టండి నాయన మమ్మల్ని కనికరించండి ప్రభ కరణించి నీవే తండ్రి ప్రతి అవసరతను తీర్చి నీవే ప్రభ ప్రతి బిడ్డ అవసరం నీకు తెలిసి నేను ఆయన ఎంతమంది అయితే స్వస్థత లేక అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరుటం ప్రార్థిస్తున్నాను గ్రూప్ లో ప్రార్థనలు ప్రార్థన అవసరం తీర్చివాడవు నీ తండ్రి సమస్త మహిమఘలత ప్రభావం నీ యొక్క పరిశుద్ధ నామంకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి నిన్ను పోలిన వారెవరు మేలుచేయూ దేడౌ నిన్ నాదేవా నిన్నీలా జీవితమున ఆధారా చేసు నిజీతమత వ్యర్థమగా ఫ్యా జైత ములోధనా అదోనా ఆరాధనా ఆరాధ మరణ మందు నడిచి నాడు వై జరిగా వచ్చి నాకు మరో జన్మని చెయ్యా మరణపూ మాగ మందు మరో జన్మనిచ్చి తివయ్యా वैजली का वछना को मरो जन मन छुदिवैना रसायनो आराधना हे लोही महाराजना वरो लय आराधना ऐश्वराव आराधना सदाय आराधना ye lohi naadala adola aradala ishwa aradala nenu poola orevaru melacheyu devudam nenne nammithu naade స్నేహితుడు ప్రాణప్రియుడు ఏనా ప్రియ స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఏనా ప్రియ స్నేహితుడు నాపబంధవుడు దీన పాపి బాంధవుడు నాప బంధువుడు ధవుడు స్నేహితుడు ప్రాణప్రీయుడు ఏసే నా ప్రియ స్నేహితుడు ఏసే నా ప్రియ స్నేహితుడు తోడు నిడలేని నను చూడవచ్చను జాడలు వెతికి దారి చూపెను తోడు నీడలేని నన్ను చూడవచ్చును జాడళ్లు వెతికి జాలి చూపెను పాడైన బ్రతుకులు బాగు చేసాను ఎండిన మోడులు చిగురించెను పాడైన బ్రతుకులు బాగు చేసాను ఎండిన మోడులు చిగురించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు సమీప బంధువుడు దీనపాపి బాంధవుడు దాహము కోరి ని దూరమై తిని మరణపు మారులు దాపురించెను దాహము కోరి ని మరణపు మారులు దాపురించెను క్రీస్తే జీవం మధురా ద్రాక్షల్లుసను క్రీస్తే జీవం మధురమయను మధురా ద్రాక్షలు సిను విను మా క్రైస్తవమా వినుమా యువతరమా విను క్రైస్తవమా విను యువతరమా నా సమీప దీన పాపి బాందవుడు నా సమీప బంధవుడు దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రియుడు ప్రియ స్నేహితుడు ఏస్తే నా ప్రియ స్నేహితుడు చీకటి బలమూతో పట్టుబడి తిని పాప పుట్టురులల్లో చిక్కు కొంటినీ చీకటి బలముతో పట్టుబడి తిని పాప ఏస్తుడు నా ఏస్తుడు నా కై ప్రాణము క్రయదనముగనిచెను ఈసుడు నా కై కొట్టబడెను ప్రాణము క్రయదనముగనిచెను వినుమా క్రైస్తవమా విను మా యరమా విను మా క్రైస్తవమా విను మా యువతరమా నా ఆదరించి తోడుని చెను బాధలలో నన్ను ఆదరించెను చోదనలందు తోడుని చెను నా మొరలన్నియు ఆలకించెను నా భారం అంతయు తొలగించెను నా నా భారమంతయు తొలగించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు నా సమీప బంధువుడు పరిశుద్ధు తండ్రి మీకు వందనాలు నైనా ఇంతవరకు మరి కాచి కాపాడందుకు మీకు వందనాలు ప్రభా మిమ్మల్ని స్థితించలాగా గనపరచలాగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి మీ యొక్క స్వరమిలాగ్న సహపడండి సిద్ధపరచండి మా హృదయలను భద్రపరచండినైనా ముఖ్యంగా వాక్యం దుష్టుడు దొంగలించలేకుండానైనా జాగ్రత్తగా మా హృదయలను మేము భద్రపరచుకోవాలా ముఖ్యంగానైనా మేము కేవలం వినేవాళ్ళమే కాదు పాటించే వాళ్ళలాగా తయారు జీవితం కేవలం విని మర్చిపోవడం అర్థంలో చూసి ముహము అటు తరలిపోవడం అన్న వాక్యం గొప్ప భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మేము అట్లా మర్చిపోకుండా ప్రవా వీటిని మీద రాసుకోవాలా వాటిని భాస్కంలో వల్ల మీద కట్టుకోవాలప్పు కంట భూషణలో వాటిని ధరించుకోవాలి అప్పుడు పాటించే క్రైస్తవులుగా మనం నడిపించండి ప్రతి వాక్యాన్ని మేము ప్రాక్టీస్ చేసి అనుభవపూర్వకంగా మా విశ్వాసాన్ని అంచల ఎదిగింపజేసుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరు కనుకరించి మహిమనందమన్ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్ తెల్ రాష్ట్ర నుంచి ఒక వాక్యాన్ని మనము కొంతకాలం నుంచి చూస్తూ ఉన్నాము మొదటి అధ్యాయము ఏడవచనంలో దేవుడు తన బిడ్డలని ముఖ్యంగా తన బిడ్డలంటే ఆచారబద్ధంగా జీవించేవాళ్ళు తన సేవకులంటే ఆయన కొరకు సమర్పించుకొని రోషం కలిగి పౌరుషంగా జీవించేవాళ్ళు కాబట్టి బిడ్డలకి సేవకులకి చాలా తేడా ఉంది బిడ్డలు కేవలం కూర్చొని బెనిఫిట్ పొంది వెళ్ళిపోలు సేవకులు శ్రమ పడేవాళ్ళు క్రైస్తవ జీవితంలో రెండు గుంపులు కనిపిస్తూ ఉంటాయి సేవకులుగా ఉండేవాళ్ళు బహు తక్కువ బిడ్డలుగా ఉండేవాళ్ళు బహు ఎక్కువ బిడ్డలుగా ఉండేవాళ్ళని గొప్ప జన సమూహం అంటాడు వారిని చూసినప్పుడల్లా ఆయన ఏడ్చేవాడు కానీ సేవకులకు ఒక పని అప్పగించబడింది వారితో పాటు ప్రభు ఎప్పుడు ఉంటాడు వారి హృదయంలో వారిని నడిపిస్తూ ఉంటాడు ప్రభు ఎక్కడుంటే వాళ్ళు అక్కడుంటారు అన్న విషయం ఎన్నో ఒక నేను మీకు చూపించిన వాక్యం అయితే హిబిల్ పత్రిక ఏడవ అధ్యాయంలోని వాక్యాన్ని కొంతకాలం నుంచి మనం చూస్తున్నాము అగ్ని జ్వాలలు అన్న వాక్యాంశం అగ్ని జ్వాలలు ఏడవ వచ్చినంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు కాబట్టి ఇక్కడ దూతల గురించి సేవకుల గురించి మాట్లాడుతుండే మనకు తెలుసు బైబుల్ అంతట ప్రకృతి సహజంగా చూస్తూ ఉంటారు వాక్యం దాన్ని పోగొట్టుకుంటారు అన్నట్టు దేవుని దూతలు అంటే పరిచారకులు లేక సేవకులు కాబట్టి దేవుని దూతలు వాయువులుగా ఉన్నాడు మన మన ప్రకటన గ్రంథాలు కూడా నేను చూపించిన అనేక పర్యాలు మీకు ఆ వాక్యాన్ని ఆ ఆ తీర్పులో వీటన్నిటిని నేను చూపించిన గతంలో దేవుని దూతలు అంటే ఎవరని పాత నిబంధన కాలంలో ఆయక యొక్క పరలోకండి దిగి వచ్చిన వాళ్ళు కానీ క్రొత్త నిబంధనలో దేవుని సేవకులే దూతలని అనేక పర్యాలు ప్రభు మన జ్ఞాపకం చేస్తుండడు సంఘ దూతకు ప్రజ్ఞాగ్రంధాలుగా నేను చూపించిన ఏడు సంఘాలతోని మాట్లాడేటప్పుడు సంభాషిస్తప్పుడు తూయతెరలు ఉన్న దేవు దూతకు సంఘదూతకు అదే రీతిగా లవోదికేలో ఉన్న సంఘ దూతకు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘ దూతకు ఫిలదెల్ఫియా సంఘ దూతకు అని సంబోధిస్తూ దేవుడు ప్రతి దశలో కాబట్టి దేవుని దూతలు అంటే సేవకులు వారిని ఎట్లా పెట్టిండు అంటే అగ్ని జ్వాలల్లాగా ఈ విషయం ఒక్కటి నీకు అర్థమైతే చాలు నీ సేవ ఏదీతి ఉంటుందో నీకే గ్రహించగలవు నువ్వు సామాన్య మనిషిలాగా ఉంటే కాంగ్రిగేషన్ అంటాం చర్చిలో సేవకులు అంటే ఆయన పరిచారకులు ఆయన పరిచారకులని అగ్నిజ్వాలాగా పెట్టిండు సామాన్య ప్రజలు అనేది కాదు అందుకు సామాన్య ప్రజలు ప్రతి చిన్నదానికి భయపడతా ఉంటారు ఏమొచ్చినా భయపడిపోతుంటారు కానీ సేవకులు భయపడరు ఎందుకంటే వారికి తెలుసు సత్యం అగ్ని జ్వాలలుగా ఉన్నారు వీళ్ళు అగ్ని జ్వాలలు ఎట్లా ఉంటాయి అంటే నీలో నుండి ఆ అగ్ని జ్వాలలు బయలుదేరి అనేకులని ముడుతూ ఉంటుంది దుష్టశక్తులని కాల్చివేస్తూ ఉంటాయి ఆ కాలిన దుష్ట శక్తులు భరించలేక ఉండలేక వెళ్ళిపోతూ ఉంటాయి మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి నువ్వు అగ్ని జ్వాలలుగా తయారు కావాలా విషయాన్ని నేను గతంలో ఒక వారం క్రిందట చూపించిన మూసే ఆ యొక్క మండు చిన్న పొదకు సంబంధించిన ఉపమానం నేను మీకు చూపించిన అందులో దూతగా అనిపిస్తూ ఉన్నాడు ఎక్కడ అగ్ని మండుతూ ఉంటే అక్కడ దూత ఉంటాడన్న విషయాన్ని మనం హెచ్చరించు హెచ్చరికలాగా తీసుకుంటున్నాం దూత ఆ మండు చిన్న పొదల నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి నీది నీ పరిచర్య ఏ రీతిగా ఉంటుంది అనేది గ్రహించాల సేవకులు మండుతున్న వాళ్ళు ఎక్కడపైన నువ్వు మండుతున్నవంటే అక్కడ ఉండే దుష్ట శక్తులన్నీ పారిపోవాల్సిందే ఈ లోకానికి వెలుగు నిన్ను నిలబెట్టిండు కాబట్టి కాబట్టి ఎక్కడ నువ్వు ఉంటే చీకటి అక్కడ పారిపోవాల్సిందే కాబట్టి నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు అనేది వాక్యం హెచ్చరిస్తుంది నేను అగ్ని జ్వాలలుగా ఉన్న వారికి సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తా కాబట్టి మోషే అగ్ని జ్వాలలుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం పాత నిబంధన కాలంలో తర్వాత ఏలియా గురించి మనం చూసినాము మనం ఆయన అగ్ని జ్వాలగా ఉన్నాడు ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ లాగా మండుతున్న వాడి ఉన్నాడు అదే రీతిగా ఏలిషా మండుతున్న వాడి వాడే ఉన్నాడు ఏ రీతిగా నలభై రెండు ఆ ఎలుగు మంటలు అడుగులోకి వెళ్ళొచ్చి చీల్చి వేసినాయి అన్న విషయం నేను మీకు చూపించిన అంతగా అపహాసం చేశారు అతను ననేష్ నేను మీకు చూపించిన బోడి అంటే నాజీరు చేయబడ్డవాడు లేక దేవునికి సమర్పించబడ్డవాడు కాబట్టి దేవుని సమర్పణని ఆ పిల్లలు తృణీకరించు అన్న విషయాన్ని అదే రీతిగా మండుతున్న వారు ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా వారి సేవ పరిచర్య ఉంటుంది అనుగు నేను మీకు చూపించిన ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నువ్వు పరిగెత్తుతావు ఎస్కేప్ కావు తప్పించుకోవు గొప్ప జనము తమాషా చూస్తూ ఉంటారు అని సన్నివసాన్ని మీకు చూపిస్తూ ఉంటాను బైబుల్ అంతట్లో దేవుని బిడ్డలు లేక దేవుని సేవకులు శ్రమలకుండా పోతుంటే వీళ్ళు తమాషా చూస్తూ ఉంటారని నేను చూపించిన మన ప్రభువుని సెలవేస్తేప్పుడు తమాషా చూస్తూ ఉన్నారు ఆయన చేతిలో రొట్టెలు తిన్న ఆయన ప్రా ఆయన చేతులలో స్వస్థత పొందుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఓ లెక్కకు మించిన వారు వేల వేల కూడా మనం చూసినాం బైబిల్లో కానీ ఆ రోజు ఆయన శ్రమల గుండా పోతుంటే అందరూ తమాష చూస్తున్నారు అదే రీతిగా స్టెఫెన్ చంపబడితే అప్పుడు కూడా తమాషా చూస్తున్నారు కానీ స్టెఫెన్ మండిపోతున్నట్లు మనం చూస్తాం బైబిల్ అక్కడ అగ్నిమయమైపోయింది అయినా అగ్ని జ్వాలలాగా మయమైపోయింది అయినా అదే రీతిగా దేవుని బిడ్డలు అగ్ని జ్వాలలాగా ఉంటారు మనం ఇందాక వాక్యం చూస్తున్నాం కాబట్టి నీ జీవితాల్లోనూ దేని విషయంలో సేవకునివై సేవకురాలు నువ్వు అగ్ని మండుతున్న అగ్ని జ్వాలలాగా ఉన్నావా లేక గొప్ప జనంలాగా సాధువుగా ఉండి కింద కూర్చొని వెళ్ళిపోతున్నావా క్రైస్తవ జీవితంలో కింద కూర్చోడం సరిపోద్ది నువ్వు లేచి నీ నడుం బిగించుకొని పరిగెత్తాలా అది చేసే నువ్వు కిందనే కూర్చుండిపోతావు అంటే ఫలించలేవు అన్నట్టు ఎప్పుడు ఫలించలేవు ఎప్పుడు ఫలిస్తావు అంటే నువ్వు ఇంకొకరి మండు చిన్నవాడి తయారు చేస్తే నువ్వు ఫలించినట్లు నీ జీవితంలో ఎంతమంది సేవకులను తయారు చేసుకున్నావు చాలామంది ఏమంటారు తెలుసా ఎంతమందిని ప్రభుత్వంతో నడిపించినావు బ్రదర్ అంటారు కానీ మన గ్రూప్లో మనం ఏమంటాం ఎంతమందిని సేవకులుగా చేసినావు ఎందుకంటే నువ్వు ఎంతమందిని విశ్వాసాలని చేసినా ఏం లాభం వాడి కిందనే కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి సమస్యలు వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ సమస్త జన్లని శిష్యులుగా చేయమన్నాడా లేదా ఏసు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతడు కాబట్టి అక్కడ తప్పిపోయింది క్రైస్తవత్వం అక్కడ తప్పిపోయింది చర్చ్ అక్కడ తప్పిపోయింది సేవకులు ప్రజలని సేవకులుగా మార్చాల్సింది పోయి ప్రజలని విశ్వాసాలుగా మార్చి వారిని చర్చ లోపల అరెస్ట్ చేసి పెట్టిండ్రు వాళ్ళు అగ్నిజ్వాలల్లాగా తయారైంటే ఈ లోకం ఇట్లు ఉండేడుదా మన దేశం ఇట్లా ఉండేడుదా ఎట్టి పర్సనూ ఉండకపోయాడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పెట్టారనేసి నేను ఎన్నిసార్లు ప్రవచన పుస్తకాలలో చూపించిన వీళ్ళందరూ ఎవరి పంజరంలలో వాళ్ళు బంధింపబడ్డారని నేను చూపించిన జకర గ్రంథంలోని వాక్యాలు ధ్యానిస్తే అప్పుడు అదే రీతిగా బూరల తీర్పు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం ధ్యానిస్తేపుడు నేను చూపించిన వాటిని వీళ్ళందరూ చిక్కబడినరు అని కాబట్టి ఏ రీతిగా చిక్కబడినరు అన్న విషయంగా నేను చూపించిన కానీ మనము మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు ఎందుకంటే మనం ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ కాబట్టి అందుకు అగ్ని జ్వాలల్లాగా మనం ఉన్నాం ఎక్కడ పోతే అక్కడ చీకటి శక్తులు పటాపటలు అదే రీతిగా ను బలహీనుగా అనేక పర్యాలు మీకు చూపించిన కూడా ప్రసంగిలోని ఒక వాక్యాన్ని పేదవాడు జ్ఞానవంతుడు కానీ ఏం జరిగించవరికి వాడి జ్ఞానాన్ని వాడుకున్నారు కానీ వాడు పేదవాడిలాగానే ఉండిపోయిండు అన్న విషయాన్ని నేను మీకు చూపించిన మరోసారి చూపిస్తాను చూడండి ప్రసంగి లేకుంటే ఎవరైనా ఉంటే వాక్యం చదవచ్చు ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం మరియు చదువు మరోసారి మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమనే తలంచి ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడేను చూడండి ఆయన దృష్టికి భక్తుడు అంటున్నాడు రాజు ఆయన దృష్టికి ఒక వింత ఒక విషయం గొప్పదిగా కనిపిస్తుంది ఈ లోకంలో అది ఏంటి చూడండి ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను దాని ఎందుకు కొద్ది కాపురం ఉండేది దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను అయితే అందులో జ్ఞానము గల యొక్క బేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరు ఆ బేదవారిని జ్ఞాపకముంచుకొనలేదు కాగా నేను తన బలము జ్ఞానము శ్రేష్టమే గాని బేదవారి జ్ఞానము తృణీకరింపబడును వారి మాటలు ఎవరినూ లక్ష్యము చెయ్యరు చెయ్యరు నీకెంత తెలివి ఉంటే ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభము ను నువ్వు పేదవాడిలాగానే ఉండిపోతావు అని చెప్తుంది వాక్యం అంటే ఈ లోకంలో ధనవంతులు ఏం చేస్తారు పేదవాళ్ళ ఆ జ్ఞానాన్ని వాడుకొని పేదవాడిని పేదవాడిలాగానే పెడతారు మర్చిపోతారు వాడిని అని వాడేమో ధనవంతుడు ఆ పట్టణము కేవలం ఒక పేదవాడి జ్ఞానం వలన కాపాడబడింది కానీ వాణ్ణి లక్ష్యమే పెట్టలేదు ఎవడు కాబట్టి ఈ మండుతున్న వారి జీవన విధానం ఎట్లా ఉంటదన్న విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా నువ్వు నిజంగా మండుతున్న వాడు మండుతున్న దానవైతే నువ్వు ఎట్లా పేదవాడిలాగానే ఉంటావు నీ ఆలోచనలు ఎవడో వాడుకో నువ్వేమో మూలకు పడిపోతున్నావు వాడేమో పైకి వెళ్ళిపోతున్నాడు మండుతున్న వాళ్ళు అట్లు ఉండరు కాబట్టి పేదవాడు పేదవాడిలాగానే ఉండిపోవడానికి వీల్లేదు నీకు ఇచ్చిండు దేవుడు జ్ఞానం దాని నువ్వు ఆయన మహిమార్ధంగా వాడినప్పుడు నువ్వు మండుతూ ఉంటావు దేవుడిని ఉన్నత స్థితికి లేవనైతే తింటాడు ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుతా దేవుని చిత్తం అని వాక్యం చదివిస్తలేదా ప్రతి విషయం అన్నాడు ఒక విషయం కాదు కదా ప్రియులారా ప్రతి విషయం అందు మీరు అభివృద్ధి పొందుతా దేవుని చిత్తం అన్నాడు అది పక్కకు పెట్టేసి మీరు కొన్ని విషయాలలో మండుతున్నారు మరి కొన్ని విషయాలలో చలారిపోయినారు ముఖ్యంగా గొప్ప జనము సేవల్లో చలారిపోయింది సేవకులు ఆర్థికంగా చల్లారిపోయారు ఎందుకంటే వాళ్ళకి తలాంతుళ్ళు ఎట్లా వాడుకోవాలన్నా కూడా తెలియదు వాళ్ళు పేదవాళ్ళగానే ఉండిపోయినారు ఆత్మలో కాబట్టి వారి తలాంతులన్నీ ఎవడో వాడేసుకున్నాడు కానీ వాడు జీవిత జీవితకాలం పేదవాళ్ళు డిపెండ్ దేవుడు ఎందుకు తలాంతులు ఇచ్చిండు పేదవాడి కంటే దాన్ని ఎన్కేష్ చేసుకొని ఆయన మహిమపరచడం కొరకు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ లోకానికి ఇచ్చేసారు ఐడియాసు ఈ లోకస్తులందరూ ధనికులు అయిపోయారు గొప్పవాళ్ళు అయిపోయినరు వీళ్ళని ఇది క్రైస్తవ జీవితం మీరు వచ్చి ఎక్కడ చూసినా క్రైస్తవులకు మంచి తెలియగల వాళ్ళే కానీ ఒక్కడు కూడా పైకి రానిలేని స్థితిలో ఉన్నాడు ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడే ఎందుకు అంటే ఇది బహు ఆశ్చర్యకరమైన విషయం సొల్మోహన్ రాజు అంటున్నాడు మీ ఆలోచనల్ని ఎవ్వడు నిర్లక్ష్య ఎవడు కూడా లక్ష్య పెట్టాడు ఎందుకంటే నీకు తెలవాలా నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు ఎట్లా దాన్ని వాడుకోవాలా నీ మహిమ నీ కొరకు నీ జీవితం కొరకు నీకున్న తలాంతలని నువ్వు ఎట్లా వాడుకోవాలా ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి పొందాలంటే వాటిని నువ్వు వాడుకోవాలా కానీ అనేక పర్యాన్ని నీకు చూపించినాను ఎవడి నమ్ముకున్న వాడు ఎట్లుంటాడని వాడు అప్పిచ్చేవాడు అప్పు తీసుకోడు బీదలకు ఇచ్చేవాడు లాగా ఉంటాడు కానీ తీసుకోడు నిన్ను అట్లా లేపుతున్నాడు కానీ నువ్వు ఎప్పుడన్నా అట్లా దన ధర్మాలు చేయగలిగినావా కొర్నే చేసిండు కదా కొర్నే తన ఇంటి వాళ్ళంతా దన చేసిండ్రు నూతన నిబంధన పుస్తకంలో నీ వాక్యం అది నేను చూపిస్తున్నా యోబు తన జీవితం అంతా దన చేసిండు దేశం అంతటా చేసినాడు అన్నాడు ఎంతమంది విధరాలని ఆయన పోషించిండు ఎంతమంది అనాథలకి తండ్రిలాగా ఉన్నాడని చెప్తాడు అయన యవన దశలు అట్లున్నాడు అంట ముసా వృత్తాప్యముల కాదు యవన దశలనే ఆయన ఎంతమందికి దన ధర్మాలు చేసిండు ఆయన దానము తరగనేలేదు సైతానికి అవకాశం ఇచ్చిన దేవుడు కొట్టనికి కొట్టిండు వాడు కానీ చివరికి ఆయన పొందుకున్న దాంట్లో మళ్ళా టైమ్స్ పొందుకు డబుల్ టైమ్స్ పొందుకున్నానుంది వాక్యం డబుల్ టైమ్స్ పొందుకున్నాడు బర్నింగ్ మండుతున్నవాడు యోబూ మండుతున్నవాడు అని దేశంలో మండుతా ఉన్నాడు ఎక్కడ ఆయన వెలుగు వెలుగుతనే ఉంది గొప్ప గొప్ప మినిస్టర్స్ ఆయన ముందు నోటి మీద చేపెట్టుకోరంట అమ్మో యోబు మాట్లాడితే మనం మాట్లాడకూడదని భయం యవనస్తులు యోబుని చూసి పరిగెత్తిపోయేవాళ్ళు ఆయన కాలంలో అంటే ఆయన యవన కాలంలో ఇతర యవనస్తులు ఇతను చూసి సిగపడేవాళ్ళంట ఈయన చేసిన మంట ఈయన మంట ఈయన మండుతున్నాడు అనేది ఎక్కడ అతను ప్రతి ఒక్కరి జీవితంలో వెలిగిస్తా ఆ మంటని అనేక మంది జీవితాలలో వెలుగుని తీసుకొచ్చిన వాడు అన్నట్టు మండుతున్న వాళ్ళు అట్లుంటారు అన్నట్టు కాబట్టి నీకు ఎంత తెలివి ఉన్నా నువ్వు దాన్ని ఎన్కేష్ చేసుకోకపోతే నువ్వు పేదవాడిలాగానే ఉండిపోతావు లైఫ్ అంతా నేను అనేక పర్యాలు ఇవన్నీ మీకు చూపించినా కూడా నేను ఆల్మోస్ట్ టూ నుంచి నేను చెప్తున్నాను ఇవన్నీ విషయాలు ఎట్లా మీ యొక్క ఆర్థిక స్థితిని మీరు మెరుగుపరుచుకోవాలని ఒక్కరు కూడా పాటించ ఒక్కరు కూడా పాటించలేకపోయినారు ఏ రీతిగా మీరు ల్యాండ్స్ కొనుక్కోవాలా ఏ రీతిగా మీరు ఇండ్లు కట్టుకోవాలని నేను ఎంతోమంది చూపించిన మార్గాలు కానీ ఒక్కరు కూడా పాటించలేకపోయినారు ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అయిపోతుంది మన పరిచర్ స్టార్ట్ అయ్యి కానీ నేను చూపిస్తూనే ఉన్నాను నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నేను చేస్తలేను కాదు ఎందుకంటే వాక్యం ప్రకటించడమే కాదు నేను పాటించేవాణ్ణి నేను కాబట్టి దాని ఫలితాన్ని కూడా నేను రుచి చూడగలుగుతున్నాను నాలాగనే నేను ఎట్లయితే అనుభవపూర్వకంగా వీటిని చూడగలుగుతున్నానో సాక్షాత్తు నిలబడగలుగుతున్నానో మీరందరూ కూడా అట్లా చేయగలవచ్చు ఏ రోజన్నా ఒక ముద్ద అన్నం పెట్టగలిగినరా మండడం అంటే అది ఏ రోజన్నా విదరాల దగ్గర పోయి ఆమెకు ఆదరణగా ఉండగా ఉండగలిగినరా అండగా ఉండగలిగినరా అది మండేవాణి పని సైతాను వాళ్ళని పేదల్లాగా పెట్టేసింది నువ్వు పోయి వాళ్ళకి పరిచయం చేస్తున్నావు నువ్వు వాళ్ళని మండింపజేస్తున్నావు నువ్వు మండకపోతే నీ జీవితము వ్యర్థమైపోతుంది కదా నీ తలాంతలన్నీ నిష్ఫలమైపోతున్నాయి నీకు ఎన్నో ఇచ్చిండు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు మంచి నాలెడ్జ్ ఇచ్చిండు మంచి ఆరోగ్యం ఇచ్చిండు కానీ ఏడావాటిని ఆయన కొరకు మహిమార్దంగా వాడుతున్నావు నువ్వు మండలేకపోతున్నావు నీ తలాంతులు ఎండిపోతున్నాయి ఎండిపోవడానికి వీల్లేదు ఏ ఏ రీతి కూడా అవి ఎండిపోవడానికి వీల్లేదు చూడండి ఒకసారి రోమిని రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను నేను పదిహేనవ ఎనిమిదవ అధ్యాయము బహు ప్రాముఖ్యమైన పత్ బైబిల్లో రోమిళ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము దేవుని ఆత్మ గురించి చెప్పబడింది అక్కడ ఆయన ఆత్మ చేత నడిపింపబడ్డ వాళ్ళంతా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది పదిహేనవ వర్షాలు ఏం చెప్తుంది చూడండి పదిహేను పద్నాలుగో వర్షంలో దేవుని ఆత్మ చేత ఎంత నడిపింపబడతారో వరందరు దేవుని కుమారుల ఎందురు ఎట్లా నడిపించబడతావు చెప్పు నీ సొంత తలంపులను పక్కకు పెడితేనే మానవ తలంపులు వాడుతూ ఉంటారు అందుకే కొట్లాటలు వస్తూ ఉంటాయి ప్రతి దశలో దేవుని తలంపులు వాడాలా ప్రతి దశలో దేవుని తలంపులు వాడాలా తర్వాత పదిహేను వచ్చాల్లో ఏలైనాగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు చూడండి సేవకులు భయపడరు గొప్ప జనము భయపడతారు కాంగ్రిగేషన్ భయపడతారు పాస్టర్ గారు ఇట్లాంటి అట్లాంటి ఇట్లాంటి ఇట్లాంటి ఇదండి అదండి ఇదండి సమస్యలు చెప్తానే ఉంటారు బ్రదరు ఇది మా సమస్య బ్రదరు అని చెప్తా ఉంటారు కానీ చూడండి మళ్ళీ బ్రదర్లు చెప్పాలా సేవకులు చెప్పుకోవాలా వాళ్ళ భయం వాళ్ళ సమస్యలు భయపడేటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు దాస్యంలో ఉన్నవాడికి భయం ఉంటుంది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి బానిసత్వంలో ఉన్నవాడే భయపడతాడు కుమారుడు భయపడాడు ఎందుకంటే తండ్రికి క్లోజ్గా ఉంటాడు దా దాసుడు బయటనే ఉంటాడు ఎప్పుడు కాళ్ళ దగ్గర ఉంటాడు తండ్రి కాళ్ళ దగ్గర మనం తండ్రికి హృదయంలో ఉంటం హత్తుకుని ఉంటాం ఎత్తుకుని ఉంటాం ఆయన కౌగిట్లో ఉంటాం కూర్చొని ఉంటాం మనం కాబట్టి దాస్యపు ఆత్మ అంటే పాపపు జీవితంలో ఉన్న వాళ్ళే భయపడతారు నీకు ఈరోజు భయం ఉందంటే నీలో పాపం ఉందన్నట్టే నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు అంటే నీకు పాపం ఉన్నట్టే ఆగే అతిక్రమే పాపం విశ్వాసం సన్నగిలితే కూడా భయం వస్తుంది ఏమైపోతుందో నా భవిష్యత్తు నా పిల్లలు నా కుటుంబము నా ఇల్లు ఇవన్నీ నేను వెంటాడుతున్నాయి కానీ అది భయం ఎందుకు భయం వచ్చింది నువ్వు ఇంకా బానిసలాగున్నావు నువ్వు సేవకుని లాగలేవు కాబట్టి నువ్వు దేవుని సేవకునివి అంటే దేవుని కుమారుని ఆయన హతకం జీవించేవాడివి అటువంటి ఆత్మ ఉన్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడవు ఎందుకంటే మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చేస్తున్నాడు అంటే నీలో రెండు ఆత్మలు ఉన్నాయి దేవుని ఆత్మ నీ యొక్క ఆత్మ రెండు ఆత్మలు ఏకీభవించి సాక్ష్యమిస్తున్నాయి అక్కడ దేవుని ఆత్మ మన ఆత్మ కూడా సాక్ష్యమిస్తున్నాం ఈరోజు ఒక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా ఏంటంటే ఈ యొక్క మంట నీలో ఉన్న మంట ఎట్లా నీకు వచ్చింది ఈ విషయం గ్రహించాలి ఎందుకంటే ఎట్లా పొందుకోవాల బ్రదర్ ఈ మంట నేను చూపించిన మీకు పైన అటు పైన వరం అనుకుంటా సేవలో ఉండేవాడు తప్ప ఎవ్వడు కూడా మండలేడు ఇది నా అనుభవం ఎన్నిసార్లు మీకు చూపించిన కూడా నేను సాక్షార్థంగా దయాలు పట్న ఆ మంటను చూసి అవి పరిగెత్తిపోతుంటాయి కాలిపోతున్నా కాలిపోతున్నా అంటే నువ్వు మండుతు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అమ్మో నేను కాలిపోతున్నా కాలిపోతున్నా అగ్ని అగ్ని అగ్ని అని అరుస్తాయి సైతాను అంటే నువ్వు ఆ మంట అన్నట్టు నీకు సాక్ష్యం ఎంతకాలమైంది నువ్వు మండి అనే కొరక ఆర్పేసుకున్నారు చాలామంది ఆర్పేసుకుంటున్నాం మనం ఈ రోజులల్లో యుగ సమాప్తిలో అన్నీ సమర్థించుకుంటాము ఏదో ఒక ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటా ఉంటాం అన్నీ సొడ్డులే మనకి ప్రతి సమస్యలో ఉన్నప్పుడు మనం స సమర్థించుకొని మన మంటని ఆర్పివేసుకుంటున్నాం ఈరోజు ఈ విషయాన్ని నీకు హెచ్చరించాలనుకుంటున్నా నువ్వు మండాలా నువ్వు పోయి పడినావంటే పైరులన్నీ కాలిపోవాలా మనుషులందరూ మండిపోవాలా అది కావాలంటే ఏం చెయ్యాలా పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే తిమోతికి రాసిన ఆ పత్రికలో తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరో వర్షంలో ఏ రూపకంగా ఈ మంట ఒకరి నుంచి ఒకరికి బయలుదేరుతుందో చూడండి ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన మీకు కలిగిన దేవుని కృపావారం ఇది ఒకటి నీకు అర్థం కావాలా ఎట్లా పొందుకోవాలా కృపావరలు బ్రదర్ అంటే బాగా కనిపెట్టు బ్రదర్ బాగా ఉపాసం బ్రదర్ బాగా ప్రార్థన చేయి బ్రదర్ వచ్చేంత వరకు బ్రదర్ అని చెప్తా అంటారు కానీ ఇక్కడ ఉంది చూడండి హస్త నిక్షేపణ వలన కలుగుతుంది అంటే కృపావారలు ఉన్నవాడు నీ తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే నీకు అవి కలుగుతాయి అని చెప్తున్నాడు ఎవరు వాక్యాన్ని చెప్పండి నా హస్త నిక్షేపణ వలన అని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు తిమోతి నీకు దేవుని కృపవరలు తెలుసా నా హస్త నిక్షేపణ వలన నేను తలమీద చేపెట్టి ప్రార్థన చేయడం వలన నీకు కృపవరం వచ్చింది తర్వాత ఇక్కడ ఏమంటుండంటే నీకు కలిగిన ఈ కృపావరాలన్నీ ఏం చేయాల నువ్వు ప్రజ్వలింప చేయవలెను అని నీకు జ్ఞాపకం చేయించు నేను ఇక్కడికి ఆపేస్తా వాక్యము ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకవేళ బలిపీఠము కింద బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతుండాలనేసి నేను అనేక పర్యాలు మీకు చూపిస్తా ఉంటాను వాక్యం నీ హృదయమే బలిపీఠం కాబట్టి అక్కడ ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలా బుగ్గి ఆరిపోకూడదు అని ఉంటాడు కాలంలో బలిపీఠ బలిపీఠం మీద బుగ్గి ఆరిపోకూడదు అది మండుతనే ఉండాలా ఎట్లా మండుతుంది చెప్పండి నాకు అర్థం కాదు ప్రతిరోజు మీరు ఈ లోకాతీతమైన జ్ఞానాన్ని వెంబడిస్తే అది సల్లారిపోతుంది పరిలోకాతీతమైన జ్ఞానాన్ని వాడితే అది మండుతూనే ఉంటుంది అందుకు నీకు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలా వాక్యాన్ని చదవద్దు నేను చెప్తాను ఫ్రాంక్గా మీకు చదవద్దు ఎందుకంటే మీరు చదివి మర్చిపోతారు ఏం చదివినా కూడా తెలియదు మీకు పోయిన ఆదివారం ఏం వినారో వాక్యం కూడా మీకు గుర్తుండదు వాక్యాన్ని ధ్యానిస్తే ఎప్పటికీ మర్చిపోరు మీరు దాన్ని మనం స్పెషల్గా హైలైట్ చేస్తూ ఉంటాం వాక్యాన్ని దివ్రతలు ధ్యానించేవాడు లక్ష నలభై మంది తక్కిన వాళ్ళందరూ మీకు తెలుసు గుంపులు దివా దివరాత్రంలో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించగలవా ధ్యానించడం అంటే ఒకటే వాక్యాన్ని చదివే కొద్దీ చదివే కొద్దీ అందులో అనేకమైన విషయాలు దేవుడు నిధాన్ని మాట్లాడుతూ ఉంటాడు ప్రజ్వలింప చేయాలనితో ఉన్న అగ్నిని కృపవారం ప్రజ్వలింపజేయాలంటే ఏం చేయాలంటే ఇంగ్లీష్లో ఏమో తెలుసా ఫ్యాన్ పెట్టాలంటున్నాడు ఫ్యాన్ ఫుల్ స్పీడ్గా పెడితే ఏమైతే తెలుసా ఆరిపోయిన మంట మళ్ళా అంటుకుంటుంది ఆ కట్టెలు ఆరిపోతుంటాయి మంట ఆరిపోతుంటుంది కట్టెలు కొంచెం ఉంటుంది మునిప్పు ఈ ఫ్యాన్ వేసుకొడితే అది మళ్ళా బుస్సన మండుకుంటుంది మంట ఫ్యాన్ అని ఉంది అక్కడ ఫ్యాన్ యువ ఫ్లేమ్స్ అని ఉంది ఇంగ్లీష్లో ప్రజ్వలింపజేయడం అంటే ఫ్యాన్ కొట్టాలంట ఫ్యాన్ పెట్టాలంట ఫ్యాన్ పెడితే ఆ నిప్పురలు మరింత అంటుకొని మొత్తం దహించి అట్లా నీకు నీకు ఎన్నో దేవుని కృపారులు ఇచ్చిండు ఎన్నో సంవత్సరాల నుంచి వాటిని ఫ్యాన్ చేసుకున్నావా సంచేసి సీల్ చేసుకున్నావా నువ్వు మండుత లేవు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చేయండి నీ ద్వారా ఎన్నో కొన్ని వందల మంది రక్షణ పొందేటోళ్ళు ఎంతమంది నువ్వు దేవుని చేత నడిపించేవాడవు నడిపించేదానవు కానీ వేస్ట్ చేసుకున్నావు ఈ రోజన్నా ఆయన కొరకు ప్రజ్వలింపడం స్టార్ట్ కాండి మీ కృపాలని స్టీరప్ చేయండి ఇంగ్లీష్లో స్టీరప్ అని కూడా ఉంది మీకు ఇచ్చిన గిఫ్ట్స్ని స్టీరప్ చేయాలి కదిలించండి ప్రజ్వలింప చేయండి అంటే ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ ప్రజ్వలింప చేస్తేనే కానీ ఆయన కొరకు మీరు జీవించలేరు ఎందుకంటే ఆయన దహించు అగ్ని మళ్ళీ నువ్వేంది ఆరిపోయిన అగ్నివా నువ్వు కూడా దహించు అగ్ని లాగా తయారు కావాలి కదా అక్కడ ఉన్నాడు ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్గా తయారు చేసి ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ లాగా ఉండకపోతే అగ్ని జ్వాలల్లాగా ఆయన చేస్తూ మిమ్మల్ని ఈ దినం తీర్మానించుకొని నేను భయపడిన నేను అగ్ని జ్వాలను ప్రతి దశలో వాడు ఉంటాడు ప్రతి దశలో వాడు కొట్టి ఉంటాడు అనేక పర్యాయాలు కానీ నేను భయపడను వాడు ఎంత ప్రయత్నిస్తాడో కొట్నీకి నేను అంత విజృంభించి ఇంకా ముందుకు పోతూ ఉంటా కాంప్రమైజే కానీ నేను వాడు నా హెల్త్ని కొట్నీకి చూస్తే మరీ విశేషంగా నేను ముందుకు పరిగెత్తా సేవకి వాడు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాడో నేను ఇంకా విజృంభించి ముందుకు వెళ్తుంటా అదే సీక్రెట్ మండడం అంటే మంటని ఏం మార్పుతుంది చెప్పండి ఏం ఆర్పలేదు టెంపరీగానే అది తిరిగి మండాల్సిందే ఫ్యాన్ కొట్టుకుంటూనే ఉంటాను నేను ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలి ఇక మీదట మీరు భయపడకండి దేని విషయంలో భయపడకండి రక్ష పొందిన మీరు ఎందుకు భయపడతారు ప్రాణం గురించి క్షణల ప్రభు సన్నిధిలో ఉంటాం మనం ఒకరి లోకాన్ని విడిచిపెడితే ఎందుకు భయపడుతున్నావు భయపడడానికి వీళ్ళేది నువ్వు మండుతున్న అగ్ని జ్వాల అటువంటి జ్వాలగా నువ్వు ఉండాలా వచ్చే వారం వెళ్ళైతే పౌలకు సంబంధించిన విషయాలు మీకు చూపిస్తా మండేవాడు ఎట్లా ఉన్నాడు పౌలక్కడ ఎట్లా మనము అటువంటి మండుతున్న వాళ్ళలాగా జీవించగలం మన సేవలో నువ్వు ఎక్కడ వయసు వాళ్ళతో చెప్పినా పాపాలు ఒప్పుకోవాల్సిందే మనుషులు వారిని వారు పాపాలు ఒప్పించేటట్లు నువ్వు వాళ్ళకు వాక్యం చెప్పాలా ఈ మంచి అవకాశం ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఈ దినమని నీ జీవితాన్ని సమర్పించుకో నీకొక జీవితం ఇంకొక దినం ఉండకపోవచ్చేమో నీ లైఫ్లో ఈ రాత్రి ప్రభు నిన్ను పిలిస్తే నీ పరిస్థితి ఏంది ఈ ప్రాణం విడిచిపెడితే నీ పరిస్థితి ఏంది నువ్వు ఎక్కడికి పోతావు తెలుసా ధైర్యంగా ఆయన శరిలో నిలబడగలవా నీకు ఆ ధైర్యం ఉందా మండుతున్న వాడికి ఏది ఉంటుంది లేవారికి ఉండదు వేరే గొప్ప జనాలు అయితే డౌట్ఫుల్గా ఉంటారు ఒకళ్ళు నువ్వు మండుతున్న వాడవైతే దీని విషయంలో భయపడవు దీని విషయంలో చింతించవు కాబట్టి ప్రతి దశలో క్రీస్తు కలిగిన మనసు ధరించుకొని జీవించండి ఎవరితో మాట్లాడుతుంటే కూడా నువ్వు క్రీస్తుకు ధరిన కలిగిన మనసు నీకుందనేది చూసుకో లేక నువ్వు మనిషిలాగా సంభాషిస్తున్నావు దేవుని బిడలాగా సంభాషిస్తున్నావా మండేవాడు అట్లా ఉంటాడు సంభాషణ అటువంటి కృపాన్ని ప్రభు మీకు అనుగరించాలని ప్రార్థిస్తాం పరశుధర వండ్రి మీకు వందనాలైనా మండుతున్న వారిలాగా మీరు మమ్మల్ని తయారు చేసిన అగ్ని జ్వాల మీ సేవకులుగా తయారు చేసినారు మమ్మల్ని కాబట్టి భయపడం ధైర్యంగా ముందుకు వెళ్తాం ఇక మీద దేని విషయంలో భయపడం మేము దేని విషయంలో ఏడవం ఏడుపు మాకు దూరం అవును గాక యేసు క్రీస్తున్నామ మీద మాకు విజయం అనుకరించిన కాబట్టి మీరు మా పక్షంగా ఉండగా మేము దేనికి భయపడం అటువంటి ధైర్యాన్ని ధైర్యం ఇచ్చే ఆత్మని మాకు అనుగ్రహించినారు సేవకులే మండుతారు గొప్ప జనం మండలేరునైనా కాబట్టి గొప్ప జనాన్ని మండించే సేవ మాది అటువంటి సేవలు నడిపించమని ఏసా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియపరంలో తండ్రి నీ పాదంలో పొందనాలు ప్రభావం తండ్రి గడిచిన కాలం అంతైనా నీ ఉచితమైన కృపతో ప్రేమతో నన్ను కాచి కాపాడనేందుకు అందనాలు ఇదిగో ప్రభావిత మమ్మల్ని సజీవులుగా ఉంచి రాత్రి కాల సమయంలో మీ ప్రేలతో చేరిధిని అనుభవించడానికి నీకు మొదల పెట్టడానికి నేనుంచడానికి ఆరాధించడానికి ఆ ప్రభావ గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు అవును తండ్రి నన్ను నీ బిడ్డల పట్ల ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడు ప్రభావ నేను గొప్ప కలిగిన దేవుడు ప్రభావ అవును తండ్రి మమ్మల్ని మండలు మండేవారికి మమ్మల్ని చేసుకున్నావు ప్రభా వెలుగులాగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభా అవును తండ్రి ఒకప్పుడు ఉండే ప్రభా మేము భయంలో ఉన్నాం పాపంలో చీకటిలో ఉన్నాం తండ్రి అటన్నిటి నుంచి ప్రభా తల్లి ఆ కలవలసిలలో మీరు పొందిన గాయాల ద్వారా మీరు పొందిన మరణం ద్వారా ప్రభా ప్రతి భయం నుంచి మమ్మల్ని విడిపించినారు తండ్రి ప్రతి ఒక్క పాపముల నుంచి మమ్మల్ని విడిపించినారు ప్రభా అవును తండ్రి నా లోకానికి మమ్మల్ని వెలుగుగా పెట్టినారు మమ్మల్ని అగ్నిలాగా పెట్టినారు తండ్రి అవును ప్రభా నా తండ్రి గొప్పగా గొప్ప ఆలోచనలు కలిగిన దేవుడు ఆయన ప్రభా ప్రతి ఒక్కరికి మమ్మల్ని వెలుగుగా ఉంచిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి నాయన ప్రభావ్ ఆయన నీ నామ మహిమార్దమే ప్రభా వెలగాలని నాశపడిన దేవుడు ప్రభ నీకు వందనాలు తండ్రి అవును ప్రభా తండ్రి మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు వందనాలు ప్రభా కానీ తండ్రి అనేకమైన విషయాల్లో అనుమతించే వరంగల్లో ప్రభావితం ప్రభా అనేక సందర్భాల్లో ప్రభావితున్నాం తండ్రి జడుస్తున్నాం ప్రభా తుష్టి తలంపులకు ఆలోచనలకు పడిపోతున్నాం తండ్రి నిరీక్షణ బిడలవ అయోమయంలో గందరగోళం ఉంటున్నాం ప్రభా తండ్రి మమ్మల్ని మన్నించండి క్షమించండి నా ప్రభా నా తండ్రి ఆయన నీ యొక్క శిలివ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ యొక్క గొప్ప శక్తిని బట్టి అయినా మీరు మా పట్ల కలిగిన బట్టిన వాటి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ధైర్యంగా నా తండ్రి ఈ లోకంలో ముందు కొనసాగించు కొనసాగడానికి సహాయపడండి నా తండ్రి ప్రభా ప్రతి అప్పవాది రాజ్యాన్ని చీకటి శక్తులను కూల్చడానికి సహాయం చేయండి అనేక మందిని వెలిగించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి ఒక్కరికి నీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి సహాయం చేయండి నా ప్రభా అనేక మంది జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి సహాయం చేయండి ప్రభు నా తండ్రి అనేకుని కూడా తండ్రి పాప బంధకాల నుంచి భయం నుంచి విడిపించడానికి కృపదించేయండి ప్రభు తండ్రి నైనా నీ సహాయము నీ శక్తి నీ బలము లేకపోతే మేము వ్యర్థలేమి ప్రభు తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి నేను మా వ్యక్తి మా అపరాధములను క్షమించి మన్నించి నా ప్రభా నీ కొరకు గొప్ప సాక్షిగా ప్రతి చోట నా తండ్రి మండే బిడ్డలంగా ఉండడానికి సహాయం చేయండి అన్ని విషయాల్లోనూ ప్రభావ వారిదిలనికి గృహ ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మీరే నైనా ఇంకా విశేష జీవితంలో నన్ను ప్రభావ నా తల్లి గొప్ప జీజీవంతో గొప్ప శక్తితో గొప్ప బలంతో నైనా మేము అనడానికి సహాయం చేయమని మీ కొరకు నా తల్లి గొప్ప సాక్షిలో చూపి ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా నా ప్రభు బెన్ని బ్రదర్ నిర్పకం చేసుకోనండి ప్రభా తండ్రి తనకున్నటువంటి షోల్డర్ ప్రభావిత జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా ఆపరేషన్ వరకు వెళ్ళకుండా చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఇంకేదైతే ఫ్రాక్చర్ ఉందో ప్రాభా యేసుక్రీస్తు నమ్మంలో సంపూర్ణ రెస్టరేషన్ కలుగునుక ఉపదేవ తనకున్న తన షోల్డర్ బ్రేకేజ్ ఉందో ప్రభాన్నింటి ప్రభా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ఆ కలవరిశీలలో మీరు పొందిన గాయాలనే స్వస్థ ఉంది ప్రాభా మీరు మీరు రక్తాన్ని ప్రోక్షించండి ప్రతి గాయాన్ని కట్టండి ప్రాభ మీ సాక్షిని నిలబెట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ప్రాభాన్ని తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాన్న సంపూర్ణమైన రిజిస్టరేషన్ ప్రభావ మీరు యేసుక్రీనామనుహించి మీ నామానికి మహిమకరంగా మీ సాక్షిగా ఆ బ్రదర్ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభావర్ సిస్టర్ మీరు జ్ఞాపకం నా తండ్రి బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోయిన ప్రభావ తన ఇబ్బంది పడుతుండగా తండ్రి నన్ను మీరక్తాన్ని ప్రోక్షించండి బ్లడ్ ప్లేట్లెట్స్ ఇంక్రీస్ కావాల ప్రభావ యేసుక్రీస్తునామంలో మీరే తండ్రి గొప్ప జరిగించండి నేను తన సంపూర్ణ ఆరోగ్యం దయచండి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి కావాల్సిన ప్రతి ఒక్క అవసరమైన క్రతను మీ మహిమశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావి అదే రైతు కావ్యశిటర్ ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి కావ్యశిస్టర్ జీవితంలో ప్రభా మీ గొప్ప కార్యాలు జరిగించండి తన కుటుంబంలో మీ పరలోక శాంతి సమాధానం ఉండునుక గొప్ప శక్తుల నుంచి కలవరపరిచే స్పిరిట్స్ విడుదల కలుగును గాక ఆ కుటుంబంలో తండ్రి గొప్ప వెలుగు ఉండును గాక ప్రభావిర్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ కలవరి సిల్వన్లో ప్రభా మీరు పొందిన గాలిలో స్వస్థతుంది ప్రభా గాయపడిన హస్త ముట్టండి తాకండి ప్రతి తొలంపుల్లో మీరు స్వస్థపరచండి ప్రభా ప్రతి తండ్రి నా భయపడి ప్రతి ఆత్మను నా కలవరపరిచే ప్రతి ఆత్మను యేసు క్రీస్తునామంలో మీరు దూరం చేయండి నా తండ్రి నా ప్రభా నీ ఎందు నీ ఎందు విశ్వాసం నా ప్రభా నీ కొరకు నమ్మకమైన సహాయం చేయండి ప్రభా నా తండ్రి ఏంటి పరిస్థితులు వచ్చినను ప్రభా నీ వైపు చూస్తూ నాయన విశ్వాసాన్ని సహాయం చేయండి ప్రతి అపవాదిని ప్రభా తి తను పడగొట్టాల ప్రభా అటువంటి శక్తిని బలాన్ని తనకు నా ప్రభా నీ ఎందుకు నిరీక్షణించి నీ ఎందు ఆనందించి కృపదయచేయండి రూపంలో ప్రభావం మీరే నత్త ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి ప్రభావన్నిటిని మీరు దూరపరచండి ముగ్గురు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభావ నత్త నా ప్రభా భర్తను కూడా తండ్రి మీరు మార్చుకోండి మార్మని సంపూర్ణం కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రభావ రక్షణ పొందడానికి సహాయం చేయండి ఆటంకు ప్రతి చీకటి శక్తులను మీరు దూరపరచండి ప్రభావ మీరే నా తండ్రి మీద మీ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రామచంద్ర బద్ర జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా ప్రతి క్యాన్సర్ కణాన్ని యేసు క్రీస్తునామంలో సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభావ మీ యొక్క పర్లకం శాంతి సమాధానాన్ని వారి కుటుంబంలో దయచేయండి ఆయన మీ సాక్షి లేవనెత్తండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి కావలసిన ప్రతి అవసరతను అక్కడ మీ మహిమశ్వరంలో తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి Ada di tiga lah prabuah. మనస్ బ జ్ఞాపకం చేసుకోనండి నా తర్వాత ప్రభావితల గాయం ఉంది ఆ గాయంలో మీరు రక్తప్రోక్షణ దయచేయండి ప్రభావ తను సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రతి పెయిన్ నుంచి సుక్రీస్తు సంపూర్ణమైన స్వస్థ విడుదల అనుగ్రహించండి ప్రభావ తండ్రి నాయన బహు బలాన్ని దయచేయండి శక్తిని దయచేయండి మీకు వరకు నా తండ్రి గొప్ప పరిచయం చేసే బిడుద మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి దాని కంటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ తండ్రి తనుకున్నటువంటి నైనా ప్రతి భయాల నుంచి విడిపించండి అనుమానాల నుంచి విడిపించండి తనుకున్న తండ్రి ప్రభా పెయిన్స్ నుంచి నైనా అనారోగ్యాల నుంచి విడిపించి మీరే నాన్న మీ యొక్క రక్త ప్రోక్షను దయచేసి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభావ నా తండ్రి మీరే మీ శక్తిని బలాన్ని అనుగ్రహించండి మీ కొరకు నమ్మకంగా నా తండ్రి నాన్న మీ చూస్తూ ముందు పే ముందు పేలని కొనసాగించండి మీరే ప్రభావ నా తండ్రి మీ పరిచయంలో వాడుకున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబంలో మీ పరలోక శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ అదే రీతిగా దేవా నా తండ్రి స్వరాజు మీరు జ్ఞాపకం చేసుకుండి ప్రభా ఈ సన్నిధిలోనే దినాల నుంచి మొరపెడుతున్న తండ్రి బిడ్డలు కొనుక్కున్న తండ్రి నిన్ను ఆశ్రయించి వారి కోరుకుని సిద్ధపరిచిన మేలు గొప్పది ప్రభా తన గొప్ప మేలు తండ్రి మీరు అనుగ్రహించండి కుటుంబంలో మీ పర్లకు శాంత సమాధానం తెచ్చండి తన ఉద్యోగ విషయంలో ప్రభావిత గొప్ప కార్యం జరిగించండి ప్రభా త్రి మంచి ప్యాకేజ్ తో ప్రభా తన ఉద్యోగం సహాయం చేయండి మీ పరిచయంలో ప్రభావిని సహాయం చేయండి ఈ ఇరుకులు ఇబ్బందులు ఎరిగిన దేవుడు ప్రభా బట్ అన్నింటినీ మీ మహిమేశ్వరంలో తీర్చి మీరే మహిమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా మోదీ బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం దయచేయండి నేను వారు బంధకాల నుంచి చీకటి శక్తుల నుంచి విడిపించండి కుటుంబంలో తండ్రి మళ్లీ వెళ్ళడానికి సహాయం చేయండి మీ కొరకు సాక్షులుగా ఉండడానికి కృపని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా ఈ గడిచిన కాలం మీరే మాకు తోడుగా ఉండి నడిపించడానికి వందనాలు తండ్రి నేను ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి చేసిన ప్రతి ప్రార్థనలు మితపడిన వాక్యాన్ని మీరే ఫలింపజేయమని తండ్రి మీరు ఆకలి వచ్చేంత వరకు నమ్మకంగా ప్రభా నీలో ఉంటూ వెలుగుతూ నాయన మండుతూ నా తండ్రి నీ కొరకు గొప్ప సాక్షులుగా గొప్ప సాక్షి సమూహంగా మేము ఉండడానికి కృషి చూపమని ప్రేరులో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళ కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం దేయండి ఎవరికి ఏ ఇరుకులు ఇబ్బందులు కొరతలను ఎరిగిన దేవుడు ప్రభా ప్రతిదీ మీ మహిమేశ్వరంలో తీర్చి ప్రతి ఒక్కరిని మీ సాక్షి నిలబెట్టుకోమని మీరు చేసిన సహాయాన్ని బట్టి వంద కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను స్తోత్రం పరిశుద్ధుల రజానికి వందనాలు ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏసుక్రిజానికి వందనాలు దినమంత కాచి కాపాడి సజీవ లేఖలు నిలబడిన దేవా నీకు వందనాలు ఏ స్తోత్రం దేవా ఏసుక్రిస్ రజానికి తండ్రి మరి వాక్యం ద్వారా మీరు మాతని మాట్లాడిన దేవా నీకు వందనాలండ్రి ఏ స్రజా వాక్యాన్ని మేము ప్రకటించాలా దేవా మేము అండేవారిగా ఉండాలా దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి మరి భయపడడానికి వీళ్ళ ధైర్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచండి దేవ ఏ సజానికి ఉద్రం నీ వాక్యమే మా లోపల ఉంటే మేము భయపడము దేవానికి ఇస్తూత్రం దేవ ఏ శుక్రీ సజా నీకు వంద నాలుతండి దేవానికి ఇస్తూత్రం దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవానికి ఇస్తూత్రం దేవా మరి ఇంకో బెన్ని బ్రదర్ని ముట్టండి ఒక షోల్డర్ని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వస్థత దేవా మీరే ముట్టి తాకి స్వస్థపరిచి అప్పుడన్నీ మీరు రక్షించుకొని ఈ కృపలో దేవా ఏసు రజానికి దేవా ముఖ్యంగా దేవ రామచంద్ర బ్రదర్ కూడా దేవా అప్పుడైనా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి విడుదల దండి ప్రతి ఒక్క శోధన లడ్డుల తొలగించి దేవాని కృపల భద్రపరచుకొని అప్పుడను మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏసు రజా నీకు రజానికి వంద నాలు ముఖ్యంగా రేణికి సిస్టర్ కూడా ముట్టండి దేవా అప్పుడైనా స్వస్థపరచండి స్వస్థా బిడ్దలా దాచి దేవానీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా దేవానికి ఇస్తూ దేవా మనజ బ్రదర్ కూడా ముట్టండి దేవా ఆ బ్రదం కూడా మీరు ముట్టండి స్వస్థపరిచి దేవా కుటుంబంలో దేవ సమాధానం దయచేసి దేవా దేవానీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ సజానికి ఇస్తు ఉదరం దేవా ఏసుకృష్ణ కొందనాలు స్వరాజ కూడా ముట్టండి అప్పటి ఏస్తున్నాం మంచి జాబ్ రావాలి ఏసిన మీరే కార్యం చెరిగించండి దేవా దేవానికి ఇస్తు దేవా ఏ సజా కూడా ముట్టండి దేవా నీ కృపల భద్రపరచుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవానీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా ఈశ్వరాజానికి స్తోద్రం దేవా ఈశ్వరాజానికి వందనాల తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించండి కావ్యం ముట్టండి దేవ బిడ్డకున్న తలంపులన్నీ కొట్టివేయబడాలే దేవా నీ తలంపులు దించండి దేవా బిడ్డకి ఏస్తున్నాములు మీరే కార్యం జరిగించండి దేవా ఏసుకృష్ణ తలంపులని కొట్టివేయబడాలే ఏసు నామంలో మీరే కార్యం చెర్యించి దేవానీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఇచ్చిన సంతానం ముట్టండి దేవా వాళ్ళ నీకృపుల భద్రపరచుకుని వాళ్ళకు మంచి జ్ఞానం తెచ్చండి దేవా అన్నను కూడా ముట్టండి దేవా అప్పుడే కూడా మారుమరక్షణ దేసి నీకులు అబ్బ్రపరచుకుని ప్రత్యేక శోధనలు కొట్టివేసి ఆ కుటుంబానికి రక్షించుకోండి ముఖ్యంగా దేవానికి స్తోత్రం దేవా దివా స్కైప్లో వరై ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టని దేవా వాళ్ళందరికీ ప్రత్యేక అవసరాలు తీర్చండి దేవా మరి ముఖ్యంగా దేవా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వచ్చిన వాటినిలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునట్ దేవాని ఎక్కిస్త ఉద్రం ప్రతి ఒక్క బిడ్డ మరి నమ్ముచున్నారు కాబట్టి దేవా దేవ మీరే కార్యం జరిగించి ప్రత్యేక అంశాలకు జవాబు దయచేసి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని ఎయిస్ నాములు అడుస్తున్నాం తండ్రి భ పరసీ అబ్రామ్ సాకుల దివా ఇజ్రాయల్ నగప దివా నా దివాళ్ళు వచ్చింది వాళ్ళు పరిధింప చేయండి ఈ వాక్యం వెలిగించాలి ఈభా దం చేసాం అలా ఇంకృతం నడిపించండి నా దీవానికి స్తోతం చేసాం అలాగ ఈ రాత్రి సమయం చిన్న గుంపుని జ్ఞాపకం చేసుకొని నా దైవానికి స్తోతం బెని ముట్టను తాకండి సొసపరచండి పరిశుధాత్ మారు మస రక్షణ చేయండి నా దీవానికి శ్రోతం ఎండిపోయిన ప్రసిద్ధి యొక్క జీవవాకు పంపించి బాగు చేయండి విశ్వాసం కలిగించేయండి కావ్యశ్వల ముట్టని తాకండి భయం తొలగించి విశ్వాసం వరం తెచ్చండి ప్రసిద్ధాత్మ బలం తనిపి కష్టం నష్టం తొలగించి ప్రతి అవసరం మహిమలో తీర్చండి కుటుంబంతో రక్షణ పొందాలా నీకోసం శాక్తిగా ఉండాలా దేవాయ దేవ మీరు కారించండి నా ప్రభానికి వందలు ఏసప్రభ ఏం చేస్తున్నాగలగా నా ప్రభానికి వంద లేశప్రభ నా దేవానికి ఏసవప్రభ రామచంద్రముటి అలలిగా క్యాన్సర్ పూర్తిగా తీసేయండి ఆ స్కలవరిశులలో పొందిన గాయాల ధర సంపూర్ణ విజయం ఉంది అల దీవానికి శ్రోతం ఆ క్యాన్సర్ ఓడిపోవాలా ఆ బిడ్డ పాపం కలిగి మారుమోశ కలిగించి కుటుంబం రక్షణ దాని నా ప్రమాణి శ్రోతం చేసాం ఆ ప్రకానికి పదివారు నేను అమిటి స్వసపరిచి కుల్ ఆగిపోవాలా ఆ పెన్ను నుంచి విడుదలని నమ్ముతున్నాం స్వస్సత ఆరోగ్యం దాని ఇంకా వాక్యం పాటలు ఎదుగుల దాని రైతాలు కాల్చండి నా దీవానికి శ్రోతం ముట్టని పళ్ళు జ్ఞానం లేచని ఇంకా వయసులో ఆక్యంలో ఎదిగల సుప్రభ ఇక్కడ ఉంది ఉద్యోగం మీరు నడిపించండి ఆ ఇంటిలో ప్రభావ శక్తి చేసి మంచి కసాలి రావాలా మీరే కానించండి నా దీవానికి శోతం చేసాం మోదర్ స్కుంటు ముట్టండి కొడుకులు ముట్టని తాకండి కష్టం నష్టం తొలగించి పీడిసే దురాత్మ దాలని గర్జించండి వాళ్ళ పాపం క్షమించండి వాళ్ళ ప్రభా నీ సన్నిధి రావాలా అలాని అప్పుకోవాలా ప్రేర్ సేవ చేయాలి సుప్రభ మీరే సహాయం చేయండి ప్రయత్నాన్ని దేయాలి కాల్ నా దివానికి సోదం చేస్తాం ఏపీ పరి కుటుంబం జ్ఞాపకం చేసుకుని కష్టం నష్టం తొలగించని ప్రతి బిడ్డల్లో ప్రభా ఆత్మతో బలం తనిపి ప్రతి ఫ్యామిలీ కుటుంబ సేవలు వాళ్ళ బల కష్టం తొలగించి ఇంకేం అంశాలు ఉంది వేసిన ప్రభా ఈ అంశాలంతా మీకు అప్పచెప్తున్నాం చింత ఉందో మేమీ చేస్తున్నాం సహాయం చేసి మీరు అక్కడ మాకు సిద్ధపరచుకోవడం అనిస్తున్నాం మహా అయిన దేవా ఇస్రాయేలీల తండ్రి నీకు వందనాలు ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రికాల సమయం ముందు నీ స్వరం ప్రభ మా హృదయాలను మండింపజేసినందుకు మీకు వందనాలు ప్రభ అవును ప్రభాయన తండ్రి మేము అగ్ని జ్వాల మేము ఉన్నాం ప్రభా కాబట్టి మా ముందు ఏదీ నిలవలేదు ప్రభాయన అలాంటి విశ్వాసము అలాంటి వరం మేము కలిగి ప్రభ అనుదినము ప్రభా నీ కొరకు మండల అనేకుల్లో ఆ మంటను మేము తీసుకురావాలా ప్రభ ఈ రోజు ఎంతో మంది నాయనా దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా ప్రభా ఎంతో మంది కలవరాలతోటి భయాలతోటి ఎంతో మంది సమస్యలతోటి ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ ఒక మార్గం లాగా ఒక ద్రోవ లాగా ప్రభా మేము నిలబడాలా ప్రభా నైనా అలా ప్రతి ఒక్కరిని మేము మండిపజేయాల ప్రభానయన తండ్రి ప్రతి ఒక్కరిని మేము నాయన శిష్యులుగా మేము చెయ్యాల ప్రభా అలాంటి పరిచర్య మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి తండ్రి ఆ పిలుపును ఆ ఏర్పాటును మేము నిశ్చయం చేసుకుని ముందుకెళ్లాల ప్రభా ఆయన ఎలాంటి విషయాల్లో కూడా ప్రభా అయినా నాయన తండ్రి భయము పిరిగితనము అవిశ్వాసులు వీళ్ళందరూ అగ్నిగుండంలో మండుతున్న దానిలోకి పోతారని నువ్వు చెప్పినావు ప్రభా కాబట్టి మేము ఏ విషయంలో సందేహించకుండా అనుమానించకుండా ఎలాంటి పిరిగితనము అల్ప అవిశ్వాసం మాలో కలగకుండా ప్రభా నైనా ధైర్యం తెచ్చుకొని మేము ముందుకెళ్లాలా ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన వారు ప్రభా అలా మేము కూడా జయించిన వారమై నీ సన్నిధిలో ఎదుట మేము నిలబడాలా ప్రభా అలా ప్రభా ఏ విషయంలో కూడా ప్రభానైనా మేము తండ్రి సంపూర్ణంగా నీ మీద ఆధారపడి నీ ఎందు విశ్వాసం ఉంచి ప్రభా నీ ఎందుకు నిరీక్షణ కలిగి ప్రభా ప్రతి విషయం నీ సహాయం పొందుకుంటూ అపవాదిని శీఘ్రముగా మా పాదాల మేము చితక తొక్కాలా వాడి మేము అనగదొక్కాలా నీ రాజ్యాన్ని మేము స్థాపించాలా ప్రభా నీ రాజ్య స్వార్తను మేము ధైర్యంగా సకల జనులు ఎదుట మేము ప్రకటించాల ప్రభా నాయన అలాంటి బలమైన విశ్వాసములు ప్రభా నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభానాయన గొప్ప దేవాన్ని వందనాలు ఈ స్వరం మీ నుంచి సంపూర్ణంగా నాయన తండ్రి స్వీకరిస్తున్నాను తండ్రి ఈ వాక్యానికి నేను నాయన తండ్రి నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా ఈ చెప్పబడిన యొక్క విత్తనము ఈ యొక్క వాక్యం స్వరం నాలో స్థిరపరచండి నా హృదయంలో ఎల్ల వెళ్ల ఈ లోకానికి మీరు తిరిగి వచ్చే వరకు ఆ యొక్క వాక్యం మండుతూనే ఉండాలా ప్రభా అను దినం ప్రభా నీ వాక్యాన్ని నన్ను నేను నెమరు వేసుకోవాలా నన్ను నేను గుర్తించుకోవాలా నేను అగ్ని జ్వాల వంటి వాడిని అని ఆ రీతిగా నా యొక్క విశ్వాసాన్ని బలపరచుకున్నలాగా మీరు ఈ రోజు ఈ రాత్రికాల సమయం ముందు ప్రాభ నేను మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా అలాగే ప్రభా బెన్నీ బ్రదర్ గురించి ప్రార్థిస్తుండేగా ప్రభాయన మీరే ప్రభా తండ్రి బెన్ను బ్రదర్ ని మీరు ముట్టండి తాకండి ఆ యొక్క షోల్డర్ ప్రభ నాయన చిట్లిందన్నారు ప్రభా సర్జరీ అన్నారు కానీ నేను నమ్మిన వాళ్ళని మరి తండ్రి మీరు ఎన్నడూ విడవను ఎడబాయినన్న దేవుడవ్ నమ్మదగిన దేవుడవ్ ప్రభ కాబట్టి ఎలాంటి సర్జరీ లేకుండా ప్రభా మీరేం సహాయపడినందుకు మీ ప్రేమ మీ కృప ఆదరణ అనుగ్రహించినందుకు మీకు వందనాలు ఆ యొక్క చిట్లన షోల్డర్ ప్రభ యేసుక్రీస్తు నామంలో తండ్రి అతుక్కోబల ఆ రీతిగా తండ్రి ఏసుక్రీస్తు నామంలో తండ్రి ఆ చిట్లన ఏదైతే ఉందో ప్రభాష షోల్డర్ యేసుక్రీస్తు నామంలో తండ్రి ఆజ్ఞాపిస్తున్నాం నీ జీవం ఇప్పుడే తండ్రి ఆ యొక్క షోల్డర్ స్వస్థపరచబడును కాక నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రభా యొక్క బెన్ని బ్రదర్ కున్న ప్రతి శోధన ప్రతి కీడు తొలగించండి ఆ యొక్క బెన్ని బ్రదర్ ను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మీరు బలమైన సాక్షిగా నేవనెత్తండి ఆ రీతిగా యొక్క బ్రదర్ పట్ల మీ కృపా కనికరము సహాయం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లావణ్య సిస్టర్ కూడా ప్రభా బ్లడ్ కౌంట్స్ పడిపోయినాయి అన్నారు ప్రభా కాబట్టి ప్రభ నాయమ్మిక విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం యేసుక్రీస్తు నామంలో తండ్రి బ్లడ్ కౌంట్స్ బ్లేడ్ కౌంట్స్ ఇన్క్రీజ్ అవును ఆ సిస్టర్ కూడా ప్రతి శోధన ప్రతి కీడు తొలగించి ఆ సిస్టర్ ని కూడా సంపూర్ణంగా మీరు అక్షర మార్గంలోకి నడిపించి మీ కొరకు గొప్ప సాక్షిగా లేవనెత్తి ఆ కూడా గొప్ప సేవ మీరు లేవనెత్తి నైన్ మీ యొక్క రాజ్య స్థాపన కొరకు ఒక బలమైన సాధనం వాడుకోమని ప్రార్థిస్తున్నాం బాబా అలాగే రేణుకా సిస్టర్ మనోజ్ బ్రదర్ మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నాయన కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అక్కడ ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే స్వరాజ్ భద్ర కూడా మీరే మంచి ఉద్యోగం అనుగ్రహించండి మీకు గొప్ప సాక్షిగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అలాగే రామచంద్ర బెదర్ కూడా ఆ క్యాన్సర్ నుంచి మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మీకు వరకు సాక్షిగా మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి కావ్య సిస్టర్ ప్రతి ఆలోచనలు తలంపులు స్వస్థపరిచి నైనా మీరు మాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము ఆత్మనే ఇచ్చినారు గాని పిరికితనము గల ఆత్మని తండ్రి కాబట్టి నైనా ప్రభా తండ్రి యొక్క నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకము సిస్టర్ అనుగ్రహించండి ప్రతి సందేహాలు అనుమానాలు అభ్యంతరాలు కలుగు ప్రతి దురాత్మలను గర్ధించి వాటి బంధకాల నుంచి విడుదల ఏసుక్రిస్తున్నాము కలుగును గాక ప్రభా సిస్టర్ కుటుంబ సభ్యుల పొందులాగిన మీరే మార్గము చేయండి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి వాళ్ళకి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డలు మీరు లేవనెత్తండి గొప్ప రేపటి దినమున ఆ బిడ్డలు కూడా గొప్ప సేవకులు సేవకురాలుగా మీరు మార్చండి ఆ రీతిగా బాల్యం నుంచి ఆ బిడ్డలు మీకు లోబడే బిడ్డలుగా తల్లిదండ్రులు ఏ రీతిగా ఆ బిడ్డలను పెంచాలో మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం అక్కరలు తీర్చమని నాయన ప్రార్థిస్తున్నాం ప్రభాయన తండ్రి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళు నా ప్రతి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మీరు విడిపించి ప్రతి అవసరం మీ క్రీస్తు మహిమ ధశ్వర్యంలో మీరు తీర్చి ప్రతి మీ కొరకు ఒక మండే అగ్నిజ్వాలలుగా విలిచి అపవాది రాజ్యం కోల్చబడాలా ప్రభ మీ రాజ్యాన్ని మేము స్థాపించాలా ప్రభా ఆ రీతిగా మా అందరిని మీకు వరకు ఒక సాధనం లాగా పాత్రలుగా మీరు వాడుకొని మీ నామాన్ని మైము తెచ్చుకోమని నైనా ఈ ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నాయన మీరు మాకు నాయన మీ స్వరం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ పరశుద్ధ్రగుదేవ మా ప్రియ పరలో తండ్రి నీకు ఎంతో వర్ణాలేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవుడు ప్రభా నా దేవా నా ప్రభావా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకుని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టిన ప్రభావ దివారాతు కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు ప్రభావ నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా ఈ రాతి కళా మీ ప్రియులందరితో కలిసి ప్రభావ తండ్రి నేను స్తుంచలాగినా ఘనపరిచేలాగన మీకు స్వరమే వినలాగ అవకాశాన్ని బట్టి దానితను బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా దేవా నీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ వాక్య ప్రభ మీరు మాతో మాట్లాడు ప్రభావా చేతలను మా హృదయాలను మీరు మండింపజేసినందుకే నీకు ఎంతో వన్నాలి అయ్య గొప్ప దేవ నత్య అనుక్షణం ప్రభావ మమ్మల్ని నైనా మీకు అగ్ని మాలు మండలు అగ్నించి మీరు మమ్మల్ని తయారు చేసిన అయినా అభిషేకం మీరు మాకు అందరికి నీకు ఎంతో వన్నాలి సయ్యా ఇచ్చిన ప్రతి అభిషేకాన్ని ప్రభావ ప్రతి ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా మన్ని చేసిన అనేక జీవితాలను ప్రభావ వాళ్ళు మన్నింపజేసే సేవకులుగా తయారు చేయమని ప్రాధిష్టమైన నైనా మీ వల్ల ఓ ప్రభావ అనుగ్రహించిన ఆ కృపా ప్రభ ఆ వరాలను ప్రభావ మేము ప్రజ్వలింపజేయాల ప్రభావ మా జీవితాల నుంచి ప్రభావ మా నుంచి అనేకులకు ప్రభా ట ప్రభావ అనేకులు ప్రభావ మా సేవలో తయారు కావాల ప్రభావ తరబి పొందాల శిష్యులుగా తయారు చేయాల ప్రభా పౌలి నుంచి ప్రభావ తిమోతికి వచ్చిన ప్రభావ ప్రజ్వలింపజేయమంటున్నాడు ప్రభావ అయినా ఆత్మీయ దశలో ప్రభావ మీ నుంచి పావులుకొచ్చింది ఆ రీతిగా ఓ ప్రభా ప్రతి మీకు ప్రతినిధిగా ఉన్నాడు కనుక ప్రభావ మేమందరం ప్రభా అనేక జీవితాలలో ప్రభావ ఆ కృపావారాలు ప్రభావాలు ప్రజీవింపజేయాలన ఆ రీతిగా ప్రభావం తయారు చేయలాగినా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిష్టం గొప్ప దేవన తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారైనా నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్న ఏ యోగత మమ్మల్ని ప్రభావ ప్రేమించినారు ప్రభా నైనా దేనికి పనికిరాన్ని మమ్మల్ని ప్రభావ మీరు ప్రభావ వెతికి రక్షించినారు ప్రభావ ఇంత గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించిన నైనా మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించాను కృపావరాలు మాకు ఆత్మ ఫలాలు మాకు ఇవన్నీ ప్రభావ సంఘక్షేమాభివృద్ధి కొరకు మేము వాడాలా ప్రభావ ఆత్మల కొరకు ప్రభావ మేము భారం కలిగి ప్రవ వెతికి రక్షించే బిడలుగా మీరు మమ్మల్ని తయారుజీమని ప్రధిస్తాను అందు కొరకు ప్రభావం మమ్మల్ని అభిషేకించిన అయినా సైతన్ చర్యలు ఎంతో మంది ప్రభావ బానిసాలుగా వాళ్ళు మేము విడిపించాలా ప్రభావ మా పొరుగు వారిని మేము ప్రేమించాలా ప్రభావ నాయన ఏసీ ఓ ప్రభావ ఆ రీతిగా ప్రభావ మేము మనసు కలిగి ప్రభా మేము ఉండాలా ప్రభావ మా సహోదరుల నిమిత్తం కూడా ప్రభావ అనేకుల కొరకు ప్రభావ మా జీవితాలను మేము త్యాగం చేసుకోవాలా ప్రభావ అపోస్తులు ఏ రీతిగా ప్రభావం మండి ప్రభావ వాళ్ళ జీవితాలు ప్రాభా ప్రాణార్పంగా మీ సేవలో పోయిబడ్డారు ప్రభావ ఆ రీతిగా ప్రభావ మేము మీ కొరకు మండే బిడ్డలుగా మీరు మమ్మల్ని దయాజీవన్ ప్రాదిష్టమైన ఎన్నో విషయాలు ప్రభావ ఇదైనా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మా ఆర్థిక స్థితిలో కూడా ప్రభావం ఎదగాల ప్రభావ మాకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభావ మీ మైము కొరకు మేము వాడుకోవాల ప్రభావ నైనా మేము ఇంకా ప్రభావ ఆత్మలో ప్రాన్ని శరీరంలో ప్రతి దశలో మేము వర్దిల ప్రభావ ఉన్నత ఓ ప్రభాతాన్ని అన్ని విషయాలు మేము మండాల ప్రభావ ప్రతి ఆశీర్వదంగా ఉన్న ఉండాల ప్రభావ అలాంటి కృప మీరు మాకు అందరికి అనుగ్రించమని గొప్ప దేవ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ఉజ్జీవింపజేసేందుకని వంద ప్రభావ దేని విషయాలు మేము భయపడకుండా ఓ ప్రభావ మిమ్మల్ని చూస్తూ మేము గురి ఎత్తుకు మేము పరిగెత్తాలి ప్రభావ గొప్ప దేవా నీకు వన్నాలు చెల్లించమైనా మండేవాడు ఎప్పుడు కూడా భయపడారు ప్రభావ కాబట్టి మేము అలాంటి భయాల నుంచి ప్రభావ మీరు మాకు విడుదల కల్పించడానికి నాకు నీకు ఎంతో వర్ణాలు ప్రభావ దుష్టుడు ప్రభావ అనేక రీతాలుగా ప్ర వాడు మమ్మల్ని ఆటంకపరుస్తున్న ప్రభావ ఓ దేవ ఎన్నో శ్రోతలను తెచ్చి పెట్టుకున్న ప్రవాడు అన్నింటినించి కూడా ప్రభావ మీరు మాకు విడుదల కల్పిస్తున్నారు వాడు ఓడిపోయిన ప్రభావ ఎన్నిసార్లు మమ్మల్ని అటాక్ చేసిన వాడు ఓడిపోయిన ప్రభావం తండ్రి వాడిని తొక్కే శక్తి మీరు మాకు అలంకరించినారు నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్న అయినా భయాల్లో ప్రవ్వాడుతున్న ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్త గద్దిస్తాను మరియు ఒకరున్న ప్రతి భయాన్ని గద్దిస్తాను శరణ్ విచ్చిపెట్టి వెళ్ళిపోతాయితాన్ని నీకు ఆజ్ఞాపిస్తున్నాను తలంపుల్లో వాళ్ళ ఆలోచనలో వాళ్ళ హృదయాలను ఉండడానికి వీలు ఏసు క్రీస్త నేను గద్దిస్తున్నాను గొప్ప దేవ మీరే సాయపడమని ప్రార్థిష్టమైన రీతిగా ప్రవ్వాన్ని గురించి మేము ప్రార్థిస్తుందిగా ప్రవ్వాడు మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్న కలవరిశీళ్ళనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ఆ యొక్క షోల్డర్ పొయ్యి బోన్ ప్రభావ నా తండ్రి ఏసు చిట్టిన ప్రవ నా నా తన యొక్క బోన్ ప్రభావ మీరు సంపూర్ణంగా మీరు స్వస్థపచ్చని ప్రార్థించంపిన ప్రవ నాదే ఆ బోన్ సంపూర్ణంగా తిరిగి రెస్టర్ అవును కాక ప్రతి ఎముకలు ఏసు క్రీస్తు అతకబడినకేసుక్రీస్తున్న నామం హీయ మీరేం ముట్టని ప్రభావ స్వస్థపచ్చి నా ఎముకలు మీ జీవాన్ని ప్రకటిస్తున్నాం అయినా ఏసుక్రీస్తు నాలు మీరు జీవింపజేయండి రెస్టరేషన్ దయచేసి అయినా మీ కొరకు శాసన పెట్టుకుని అగ్ని కంచి పెట్టండి ప్రతి అవయం సంపూర్ణమైన జీవనంతో నింపండి స్వస్థపచ్చి మంచి ఆరోగ్యం దాని ప్రారంభిష్టమైన తన భవిష్యత్తు దీవించి ఓ ప్రభావ ప్రతి శోధన విజయం దయచేసి నూతనంగా అభిషేకించి మీరు గొప్పకి సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా ఆ రీతిగా ప్రభావెస్ తిరిగి మేము ప్రార్థిష్టమైనా ఒక ప్లేట్నెస్ ప్రభావం పడిపోయిన ప్రభావం ఇంప్రూవ్మెంట్ అవును కాక అలా గొప్ప దేవ మీరే స్వస్థపచ్చని ప్రభావ సంపూర్ణ హీలింగ్ దేయండి మంచి ఆరోగ్యం దేనైనా నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్ష్యం పెట్టుకోండి ఆ రీతిగా ప్రభావ నేను కావ్యశిస్సు నుంచి మేము ప్రార్థిష్టమైన గొప్ప దేవ మీరు బలపచ్చమని ప్రార్థిష్టం ఆ భయం దితున్న ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తుల గద్దిస్తున్న దుష్ట శక్తుల ఆ భయం నున్న దురాత్మని పెట్టి వెళ్ళిపో ఏసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా దేవాలను భయాన్ని కొట్టివేయని ప్రభావ బలపచ్చండి నూతనంగా అభిషేకించండి ప్రభావ కానీ బిడెల చుట్టు కంచి పెట్టండి తన భవిష్యత్తు దీవించండి పర్లో జ్ఞానం అని గొప్ప సేవకులుగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నారు కుటుంబకులు అందరినీ రక్షించుకోమని నా దేవ నా ప్రభావ నీకు ఎంతో వందాలైనా ఆ రీతిగా ప్రవ రామచంద్ర ముట్టను తాకండి ఆ క్యాన్సర్ అని బాక్టీరియా ఏస్తు క్రీస్తు ఇప్పుడే కాలిపోను కాక అలలుయ ప్రవ్వ మీరే తాకండి ప్రవ స్వస్థాన్ని గురించి వాళ్ళ క్షమించండి కనికరించండి అప్పుడే అవకాశం అలకరించండి ఓ ప్రవ్వాయినా మారుమూలస్ రక్షణ తెచ్చేయండి పశ్చాతాపం దాయినా రక్షణ కార్యం జరిగించమని ప్రార్థమైనా కాల సమయం దర్శించి మీ కొరకు సాస్ని పెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ సౌర మంచి జాబు దొరుకుల సహాయపడండి ఆటంకాన్ని కొట్టివేండి ప్రవ్వ సమస్తం సమకూరు ఇచ్చే గొప్ప దేవుడు ప్రవ్వా గురించి మీ కొరకు సాధిష్టమైన ప్రభావ మనోజ్ వారి గురించి రేణుకాస్ అయినా నా దేవ నా ప్రభావ మీ తాకాన్ని స్వస్థపచ్చని ప్రార్థిస్తాం అక్కడ నొప్పిని గర్దిస్తున్నాం ఏసుక్రీస్తునాములు పతి నరాల్లో సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తాం నా దేవ స్వస్థపచ్చండి ప్రభావ మంచి ఆరిగా దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రతి భయాన్ని ఏసు క్రీస్తు గద్దిస్తున్నాను విడిచిపెట్టే ఏసు క్రీస్త ఆజ్ఞాపిస్తాను అల్లు ఈ విశ్వాసాన్ని బలపరచండి విశ్వాసమని వరం అనుగరించని ప్రవ నూతనంగా అభిషేకించి మీ కొరకు ప్రజ్వలించి లాగిన ప్రవ్వ మీరు అగ్నిని మండింపజమను ప్రాధిష్టమైన మంచి ఆరోగ్యం ది పై నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామూన స్వస్థపర్చండి మయమునందని ప్రవ్వ వెలిగించండి బలపరచండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాసిన పెట్టుకుని అగ్ని కంచి మీ దూతల కాదు నా దేవనా ప్రభావ ఈ గ్రూప్ లో ప్రదర్శిస్తారు వాళ్ళ కుటుంబాలందరినీ పేరు పేరు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబిలందరి గురించి ప్రార్థిస్తున్నాయి ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా అయినా మేము భయంకరమైన కాలంలో దుర్దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ ఎక్కడ చూసినా కలవరము భయము ఓ ప్రభావ ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ అయినా కానీ ప్రభావ మీ కృపా ప్రభావ మాకు ఆధారంగా ఉంది ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు గొప్ప దేవుడు ప్రభావ మీ రెక్కల కింద మాకు ఆశ్రయం కాబట్టినైనా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ దుష్టుడు ఏ రీతిగా వాడు అటాక్ చేసినా గాని ప్రాభ మేము భయపడడం ప్రాభా ఎందుకంటే మేము ఇంకా విజృంభించి ప్రావా రాజ్యాన్ని మేము తొక్కాలా ప్రాభావ ఎంత శ్రమ వచ్చినా గాని దానికి రెడ్డింపు ప్రాభ మీ సేవలో మేము ముందుకెళ్లి వాడు రాజ్యాన్ని కూల్చాలా ప్రాభ అనేక జీవితాలలో ప్రభావ మేము వెలుగుని తీసుకొని రావాలా ప్రాభా నా దేవ నా ప్రభా నీకు ఎంతో ఆ రీతిగా మమ్మల్ని అందరం చేయండి ఈ శ్రమలో ఎవరు కూడా కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో మేము పిలువబడ్డాము ఆ పిలుపుకు తగినట్లు ప్రభావ చివరి వరకు ప్రభ అంత వరకు సహిస్తూ ప్రవ్వా అయినా మేము జీవించాలా మాకు రక్షణ మేము కొనసాగించుకోవాలా నా దేవానికి ఎంతో బాధ అంటే మీరు మాకు అందరికి అనుగరించమని మీ కృప వేమిడి కృప మాకు అనుగరించండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం నష్టం చూడాలని అనుగ్రహించండి ప్రవ్వా ఉద్యోగాలు దయచేయండి మరి విశేషంగా మా దేశ పాపములన్నింటినీ క్షమించండి మా కుటుంబీకులు పాపాలు క్షమించండి మా పాపములకు క్షమించండి ప్రభావ మా ఇరుగు పొరుగు దేశాల పాపాలకు క్షమించండి ప్రవ్వా భయంకరమైన రోగాలు తెగులు ప్రవ్వా నైనా అవి వస్తేనే మీరు మాకు చూపిస్తున్నారైనా కళల రూపకంగా ప్రవా దర్శన రీతిలో చూపిస్తున్నారైనా మా దేశాన్ని కాపాడని ప్రవ ఇలాంటి తెగులు మా దేశం మీదకి రాకుండా మీరు కాపాడని ప్రవ మా దేశ పాపలన్నిటిని క్షమించండి ప్రావా వారికి మేము అందరం ఒప్పుకుంటున్నాం అయినా ఈ రార్తికాల సభలు కనికరించినైనా ఆ తెగుల నుంచి మా దేశాన్ని కాపాడని ప్రవ్వా మా దేశ ప్రజల్ని కాపాడని ప్రవ నైనా మీ కృపల జ్ఞాపకం చేసుకుని అయినా ఇంకా ఎంతో మంది రక్షణ బంధాల ప్రవ నైన్ ఎంతో మంది ఆత్మలను నశించిపోతని నశించిపోతాయి ప్రభా సంత వీధుల్లో పడినారు మూలల్లో సందుల్లో ప్రభావ ముళ్ళ కంచెల్లో ఎక్కడంటక్కడ ప్రవ్వా దుష్టుడు ప్రవాడు గాయపరిచి క్రోడ ప్రాణంతో కొట్టిమిట్లాడుతున్నారు ప్రభావాళ్ళు ఆత్మలను ఘోషిస్తేనే ప్రభావాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభావ మేము తన వాళ్ళందరినీ ప్రభా సమకూర్చినైనా మీ రాజ్యంలోకి మేము చేర్చాలా ప్రభావ మీ సన్నిధికి మేము వాళ్ళు తీసుకొని రావాలా ప్రభావ ఆ రీతిగా మా హృదయాలు మండింపచేమని ప్రాదిష్టమైన ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ వాక్యం ప్రభావ మా హృదయాలు మీరు మండింపజేస్తానైనా ఈ మంట ప్రభావ మీ తిరిగి వచ్చేంత వరకు ప్రభావ అది ఆరిపోకూడదు ప్రభావ ప్రతి దినం ప్రభా అది మా హృదయంలో మండుతూనే ఉండాల ప్రభావ మీ ఇంటిని వచ్చిన ఆసక్తి మమ్మల్ని భక్షిస్తానే ఉండాల అలాంటి ప్రభా తీవ్రమైన ఆసక్తి కలిగే ప్రభావ మేమందరం ముందుకు పోయేలాగానే సాయపడమని ప్రార్థిస్తాం మరి విశేషంగా మీ నీతి సత్యాన్ని మేము ధైర్యంగా మేము ప్రకటించాలా పెరిగితన ఉన్న దుష్టాత్మని గర్తించి ఓ ప్రభా బలమైన విశ్వాసం పర్వతములు కొండలను ప్రకరించే విశ్వాసాన్ని వరాన్ని మాకు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టుకోమని తొలరా పరిశుద్ధ నామముడా మేము మీ సేవ మీ సేవకులమే మా పాపలు నీ రక్తములతో పరిశుభ్ర పరశుదేవా మా పిల్లలకు మంచి ఆరోగ్యములు ఇవ్వండి ప్రభు మా పిల్లలకు పెద్దలను మీ మార్గములో నడిపించు ప్రభు మా తప్పులు అన్నీ క్షమించండి ప్రభువ మీ సేవకులందరినీ మంచి మార్గంలో నడిపించు ఏసయ వందనాలు ప్రభు దేశ దేశ సేవకులందరినీ మీరు బాగా కరుణించి అందరినీ కాపాడుదేవా ప్రపంచ జనాలను కూడా మీ గుంపు చేసుకు దేవా అందరు ఆరోగ్యం ప్రసాదించదేవా వైరస్లు అకాల వైరస్లన్నీ వస్తున్నాయి దేవా ఇవి భద్రపరిచే బాధ్యత నిధిదేవా వంద మన ప్రభు ఏసు క్రీస్తు కృపాసమద నడిపింపు మనందరికి సదాకాలం తోడైనడుగాక ఆమెన్